రసం అంటే ఏమిటి సచిదానందం ఇప్పుడు రెండో లెక్క చెప్తున్నాం ఏమిటి రెండో లెక్క నిర్విశేషం లక్షణం ఏం చెప్పారు ఇప్పుడు నిర్విశేషం నిర్విశేషం అంటే ఏమిటి వాడికి ఏది సృష్టిలో సృష్టి యొక్క ఆద్యంతములందు వాడికేది విశేషంగా తోచదు ఏది విశేషంగా తోచదు అర్థమేనాడు నయాగర ఫాల్ దగ్గరకి వెళ్ళాం ఫాల్ దగ్గరకు వెళ్తే అందరు అక్కడేం ఉంటారు ఓ అరుస్తూ ఉంటారు ఏమిటరా బాబు అంటే అద్భుతం అంటే బాబు నీళ్ళ మీద పడుతున్నాయి నీళ్ళ మీద పడడానికి అద్భుతం ఏమిటరా ఆయన ఏమిటయా ఇంతకు పరికించి చూస్తే ఓ ఎత్తు మీద నుంచి నీళ్లు పళ్ళంలోకి పడుతున్నాయి యేతవాత మామూలుగా సాక్షిగా చూస్తే నాకు కనపడింది ఏమిటి అంటే పై నుంచి ఎత్తు మీద నుంచి నీళ్లు వచ్చినాయి పళ్ళంలోకి పడుతున్నాయి ఇంతే కదా జలపాతం అంటే ఏమిటి ఇంతే కదా అంతకుమించి ఏముంది క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉంది అక్యుములేటెడ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎక్కువ ఆ అంత పెద్ద నీళ్లు ఒకేసారి పడేటప్పటికేమైంది అక్కడ ఇంద్రధను మూడు వందల అరవై ఐదు రోజులు ఏర్పడుతూ ఉంటుంది అక్కడ ఆ నీటి తుంపర్లు పైకి లేస్తూ ఉంటాయి ఎప్పుడు పడుతూ ఉంటాయి సరే చలికాలం వెళితే గడగడి పోయాగర సరే ఏ ఇది ఓ కెనడా ఓ అమెరికా సరే అటు వాళ్ళు ఇటువాళ్ళు చూడటం సాక్షిత్వ లక్షణంతో చూస్తే ఏం కనబడింది ఇంతకు మించి అక్కడేమి లేదు ఆహా అద్భుత అన్నాడు అంటే అయిపోయింది విశేషమైన అద్భుత రసంతో చూసించాడు ఏమైపోయింది జీవితంలో ఒక్కసారైనా నయాగరా చూడాలండి ఏమిటి వస్తుంది ఏమైనా అఖండయిక రసం తెలిసిందే తెలియలేదు చెన్మాత్ర తెలిసిందా తెలియలేదు సచిదానంద లక్షణం తెలిసిందే తెలియలేదు సరే పోని అధ్వానం దాని ఒడ్డున ఉన్నాయా అక్కడ ఏమి క్షేత్రం లేదు దైవం లేదు పాడు లేదు అంతా బ్రెడ్ బటరు బ్రెడ్ ఆ మూడు అన్ని చోట్ల ఉంటాయి అవే ఏర్పాట్లుంటాయి ఏ ఏ విజిటింగ్ ప్లేస్ ఏ రిసార్ట్కి ఏ విజిటింగ్ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏముంటాయ్యా నువ్వు ఉండటానికే తినడానికే పడుకోవడానికే ఏర్పాట్లు ఉంటాయి ఇలా అన్నీ చెప్తాడు వాడు అక్కడ సరే ఓకే వెరీ గుడ్ ఇది మా కూడా ఉంది కదా బ్రెడ్ బటర్ బ్రెడ్ ఈజ్ అవైలబుల్ అట్ మై హోమ్ ఆల్సో కాబట్టి ఇందులో పెద్ద విశేషమేముంది అంటే మానవుడు జిజ్ఞాస ఎప్పుడు ఎటువైపు పనిచేయాలి ఇప్పుడు అఖండైక రసం వైపు నిర్విశేషం వైపు అప్పుడేమయ్యాడు బ్రహ్మం అయిపోయాడు అదే ఆహా ఈ పుట్టగొడుగండి ఎంత అద్భుతం అనుకుంటున్నారు అదేదో ఓ పుట్టగొడుగు ఒక పుట్టగొడుగు ఖరీదు అరవై వేల డాలర్ల అధ్వా అధ్వానం పాటుకు దానికోసమని జనాలు బోల్డ్ మంది అమెజాన్ అడవుల్లో పడి తిరుగుతూ ఉంటారు అంట ఒక పుట్టగొడుగు తిరిగితే దాని ఖరీదు అరవై డాలర్లట ఏమిట్రా దాని విసి అది ఎంత ఉంది అంటే ఒక అంగుళం అంత ఉంది ఒక అంగుళం పుట్టగొడుగు అరవై డాలర్లు అది కాస్ట్లీయెస్ట్ ఫుడ్ అవైలబుల్ అనేది ఎర్త్ అని మీరు చూస్తే అది కనబడదా ఏమిటంటే ఒక పుట్టగొడుగు ఒక అంగుళం అంత ఉంది అది అరవై వేల డాలర్లు అంటే ఏమిటి రా దీని విశేషం ఏమి లేదు తింటే ఒక క్షణమే వస్తున్నట్టు అంతే వీడు అరవై డాలర్లు సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది ఎంత కష్టపడాలి అంత కష్టాన్ని పట్టుకొచ్చి దేనికి ఖర్చు పెట్టాడు ఇప్పుడు ఓ పుట్టగొడుగు ఒక ఒక్క అంగుళం ఉన్నటువంటి పుట్టగొడుగు యేతావాత పుట్టగొడు కంటే ఏమిటండి అయ్యో రామా పరాన్నజీవి కదా దాని దాని కెపాసిటీ ఎంత అసలు ఈ భూమండలం మీద మరి అంటే ఇప్పుడు ఏమైపోయినప్పుడు నిర్విశేషమన్న ఒక్క లక్షణాన్ని మానవుడు అభ్యాస వైరాగ్యాలతో కనుక అలవర్చుకోకపోతే ఆ నిర్ణయాన్ని గనక పొందకపోతే అన్నీ విశేషాలే వాడికి వీడెప్పటికీ మూడు నెలల పిల్లాడే మూడేళ్ళు కూడా కాదు వీడికి వీడికి మూడు నెలలే వాడికి ఏది దొరికినా అంతా విశేషంగా చూస్తుంటాడు ఈ మూడు నెలల పిల్లవాడు వాడి ప్రతిది విశేషమే అన్ని ఆకర్షణీయమే వాడికి కాబట్టి సాధకులందరూ తప్పక పొందవలసిన నిర్ణయం నిర్విశేషం రెండో వాక్యం చదవండి నిర్విశేషమస్ అది చిన్మాత్ర ఇది గుర్తుపెట్టుకోవాలి మొదటి దాంట్లోనూ జన్మాత్ర ఉంది రెండో దాంట్లోనూ జన్మాత్ర ఉందండి ఈ చిన్మాత్ర అంటే ప్రకాశం చైతన్యం జ్ఞానం చిన్మాత్రకు మూడు లక్షణాలు ఉన్నాయి ఏమిటవి చైతన్యం ప్రకాశం జ్ఞానం ఈ మూడు కలిపితే చిన్మాత్ర మనం పంచభూతాలకు ఆధారం ఏం చెప్పాం తన్మాత్ర ఐదు తన్మాత్రల్ని కలిపేసాం అనుకోండి చిన్మాత్ర పంచభూతాలు ఆధారం ఏమిటి అంటే వాటి సూక్ష్మం అపంచీకృత పంచభూతాలు తన్మాత్ర ఆ ఐదు తన్మాత్రల్ని కలిపేసామనుకోండి చిన్మాత్ర అంటే అర్థం ఏమిటండి మాకు అర్థమేంటి చెప్పొచ్చు కదా సాంఖ్యం మాటల్లో అంటే కూటస్థుడు చిన్మాత్ర అంటే ఎవరు కూటస్థుడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ పంచభూతాలకు అధిష్టానంగా ఈ శరీరానికి అధిష్టానంగా పనిచేస్తున్నవాడు ప్రత్యేకాత్మ లేదు జ్ఞాత ఏ పేరన్నా పెట్టుకోండి ఈ జ్ఞాత అక్కడ కూటస్థుడు ఇక్కడ వేష్టికి జ్ఞాత అక్కడ సమిష్టికి కూటస్థుడు ఈ జ్ఞాత కూటస్థుడిలో సమానమైన లక్షణం చిన్మాత చైతన్యం జ్ఞానం ప్రకాశం ఈ మూడు జ్ఞాతలోను కూటస్థుడిలోను సామాన్య లక్షణములు సమాన లక్షణములు తారణం చేత జ్ఞాత కూటస్థుడు ఒక్కటే ఏకమే ఖండం కాదు అనేకం కాదు